ీరుభ్యో నమ హరి ఓం శృతిస్మృతిపురాణానామాలయ నమాము భగవత్పాదశంకరం లోకశంకరం నోపంగ్రహాదనాభావాచ్యా సోపంగ్రహాదీ సాంఖ్య గృహీతం ప్రధానం జగత్కారణం నా అని సంఖ్యలను సంఖ్యను పట్టుకుని మా ప్రధానమే జగత్కారణము అని సాంఖ్యలు చెప్పేటువంటి హేతు ఏదైతే గలదో అది సరికాదు ఎందుకంటే నానాభావాత్ వాళ్ళంటున్న సంఖ్య ఐదైదులు ఇరవై ఐదు సంఖ్య అది తప్పదు వాళ్ళ ఇరవై ఐదు ఐదైదులు కాదు ఇది నానాభావము అంటే స్టేటండ్గా ఉన్న ఇరవై ఐదు తప్ప ఐదేసి ఐదేసి ఐదేసి ఐదేసి ఐదేసి ఇరవై ఐదు కాదు నానాభావము పైగా అక్కడ ఆ మంత్రంలో వాళ్ళు అంటున్న మంత్రంలో చెప్పిన సంఖ్య ఇరవై ఐదు కాదు ఇరవై ఐదు కంటే ఎక్కువ అతిరేకాచ ఓకే సో ప్రయోగాంతరేచ పంచానాంత్వాపంచజనాం ఇక ఐకపద్య ఐకస్వర్య ఏక విభక్తికత్వాగమాత్ సమస్త నీప్సా పంచపంచేతి న పంచకద్వ్రహణం పంచపంచేతి పంచసంఖ్యా ఏక పంచసంఖ్యయా విశేషణం పంచపంచ ఉపసర్జన విశేషణే అసంయోగా అంతవర్గో నూ ఆపన్న పంచస్యాకా జనా పునఃపంచసంఖ్యయా విశేష్యమానా పంచవింశతి ప్రత్యేష్యంతే మళ్ళీ పూర్వపక్షం సాంఖ్యలది పంచపంచ లేదా అక్కడ ఇరవై ఐదు అవదు మీకది పంచజనాహలో ఉండే పంచ అది కలిసిపోయింది అది వెళ్ళి ఇంకో పంచతో కలవదు పంచపంచ పది అవదు పంచపంచ ఇరవై విడిగా ఉన్న పంచానే విశేషణము జనాలకి వర్తించే విశేషణం తప్ప పంచకి వర్తించదు విశేషణం ఎప్పుడు ఉపసర్జనముతో అన్వయించదు విశేషణము ప్రధానంతో అన్వయిస్తుంది తప్ప అప్రధానంతో అన్వయించదు అయితే సుందర రామబాణ అంటే రాముడు సుందరుడు కాదు బాణమే సుందరం రామస్య బాణ రామబాణ ఉత్తరపద ప్రధానం అలాగే ఇక్కడ పంచజనాహ అన్నది కూడా తత్పురుష ఉత్తర పద ప్రధానమే జనులే ముఖం పంచా అన్నది అప్రధానం ఉపసర్జనము అంటారు ఉపసర్జనం పూర్వం పూర్వపదం పెట్టడానికి కూడా ఉపసర్జన సంజ్ఞయే హేతు కాబట్టి ఈ పంచ అనే విడిగా ఉన్న పదం పంచజనాహలో ఉండే సమాసంలో ఉండే పంచకి అన్వయించదు జనాహకి అన్వయిస్తుంది కాబట్టి ఇరవై నీకు రాదు అని కానీ మీరు వాళ్ళంటారు మళ్ళీ అక్కర్లేదండి పంచజనాహ సమాసాన్ని మాకు తెలుసా మాత్రం సంస్కృతం మాకువచ్చును పంచజనాహ పంచ పంచజనాహ పంచ అంటే ఏమిటి ఐదు అనే విశేషణము కలిగిన జనులు ఐదు గురువు అంటే ఇప్పుడు జనులకే విశేషణమైంది పంచ వెళ్ళి పంచకి విశేషణం కాలేదు జనులకే విశేషణమైంది నీ బాధలే కదా జనులకు విశేషణం అవ్వాలి కానీ పంచకి అవ్వకూడదని కదా ఇప్పుడు చెప్పు 5 అనే విశేషణము కలిగిన జనులు ఐదుగురు అంటే ఎంత అవుతుంది ఇరవై ఐదు అవుతుంది ఐదు అనే విశేషణము కలిగిన జనులు ఐదుగురు అంటే మొత్తం మీద ఇటు తిప్పటి తిప్పి ఇరవై ఐదు అవుతుంది అంటే పంచని పంచతో అన్వయించినా ఇరవై ఐదు సంపాదించవచ్చు పోని అన్వయించినప్పుడు కూడా మొత్తం మీద ఇరవై ఐదు లభిస్తుంది సో ఆపన్న పంచసంఖ్యాకా జనా ఏవాళ్ళు జనులే జనులే మేము పంచ అంటలేదు జనులే ఈ పంచ విశేషణం జనులకే ఎటువంటి జనులకు ఐదు అనే సంఖ్యను పొంది ఉన్న జనులు వాళ్లే పునః పంచసంఖ్యా విశే పంచసంఖ్యయా విశేష్యమాణ ఆ జనులకే ఈ పంచ అనే సంఖ్యను విశేషణంగా పెట్టు పంచకి విశేషణంగా పెట్టమంటే నీకు సమస్య అవుతోంది కాబట్టి జనులకే విశేషణంగా పెట్టు పెడితే ఐదనే సంఖ్యను పొంది ఉన్న జనులు ఐదు అనేప్పటికీ పంచవింశతి ప్రత్యేష్ ఎంతే ఎవరికైనా తెలిసిపోతుంది ఏమని ఇరవై ఐదు అని పైగా ఇటువంటి ప్రయోగాలు ఉన్నాయి ఎక్కడంటే యథా పంచపంచూల్యంశతి పూలాయంతే తద్వత్ పంచానాం పూలానాం సమాహార పంచపూలి అనే ద్విగు సమాసం పోలము అంటే ఓషధి ఓషధి మొక్కలు పూర్వము వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధిని ట్రీట్ చేయటానికి మొక్కలు వాడేవాడు ఎందుకని చుట్టూ మొక్కలు కనపడి చుట్టూ ఏముంది మొక్కలు ఇంకేముంది మనిషికి వ్యాధి వచ్చింది మొక్కలనైనా వాడాలి పశువులనైనా వాడాలి పశువులను వాడడం అంటే ఏదో అహింస ఇచ్చేది సమస్యలు ఉంటాయి తర్వాత పశువులను ఎలా వాడడం ఏం వాడడం దానికి చాలా సమస్యలు ఎక్కువ ఉంటాయి ఇంటర్మీట్ నేను ఫార్మకాలజీ ఎలా డెవలప్ అయిందో కొంత దానికి సంబంధించి హిస్టరీ నేను చదివాను ఒకప్పుడు అందుకోసం చెప్తున్నాను ఫార్మకాలజీ ఎలా డెవలప్ అయింది దాంట్లో రోగం వచ్చినప్పుడు ఏదో మందు వేయాలి అనే అభిప్రాయం అది కూడా యాక్సిడెంటల్ డిస్కవరీస్ చాలా ఉంటాయి ఉదాహరణకి ఒకడు మేకల్ని కాసుకున్నాడు ఆఫ్రికాలో మేకల్ని మేపుకొని వాడు మేకల్ని మేపుతో ఉంటే ఈ మేకలు ఓసారి ఏవో మొక్కలు తిన్నాయి ఆఫ్రికా నడవులు ఎక్కువ కదండి ఏవో తిని అవి ఉల్లాసం అంతవరకు బాగా ఉత్సాహం నార్మల్గా ఉన్న మేకలు గొప్ప ఉత్సాహాన్ని ప్రదర్శించినాయి అది వాడు రోజు ఒకసారి అయితే యాక్సిడెంట్ అనుకోవచ్చు కో ఇన్సిడెన్స్ అనుకోవచ్చు అది ఈ నోటీసులు ఎవ్రీ టైమ్ అండ్ ఆల్సో నోటీసులు ఈ మేకలు అటే వెళుతున్నాయి అప్పుడు ఏమిటి రాని నోటీస్ చేస్తే అక్కడ కొన్ని ఆకులు ఉన్నాయి ఆ ఆకులను తినాయి అవి తిన్నప్పుడల్లా అవి ఉత్సాహాన్ని పొందుతున్నాయి ఆకులేమో అనుకున్నాడు తర్వాత మళ్ళీ పరిశీలన చేశాడు వాడే ఈ మేకలుగా వస్తుంది వాడే సైన్స్ని వృత్తి కళాకారులు నిర్మాణం చేస్తారు అలా డెవలప్ అయింది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియాలో కూడా అలాగే డెవలప్ అయింది ఇప్పుడు కుండ తయారు చేయడం టెక్నాలజీయే కదా వట్టి ముద్ద నుంచి కుండ తయారు చేయడం టెక్నాలజీయే కదండి ఆ టెక్నాలజీని ఎవళ్ళు డెవలప్ చేశారు కుందరి వాళ్ళు డెవలప్ చేశారు తర్వాత చాకలివాడు కూడా పూర్వం ఆ ఒక కుండ ఉండేది ఆ కుండలో బట్టలు పెట్టేవాడు దాని మీద సగం పగల కుండ మూత పెట్టేవాడు ఇలాంటివి మీరు చూసుంటారు కాల ఒడ్డున ఈ బట్టలను ఉడకబెట్టి ఉతికి చేసేవాడు అది మరి ఆ టెక్నాలజీని ఎవరిలో డెవలప్ చేశారంటారు కాకలు వాళ్ళే డెవలప్ చేశారు ఆ టెక్నాలజీ అది ఇప్పుడు వాషింగ్ మెషిన్ అని మీరు అంటున్న టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేశారు సో అలాగే ఈ మేకల్ని కాచుకునేవాడు అబ్జర్వ్ చేశాడు వాడు బుద్ధిమంతుడు అబ్జర్వ్ చేశాడు అబ్జర్వ్ చేసి ఆకులు కాదు ఆకుల్ని గింజలు ఉన్నాయి ఆ గింజల్ని తినడం తింటున్నాయి వాటి వల్ల వీటికి ఉత్సాహం కలిగింది అని ఆ గింజలు పట్టుకొచ్చాడు అది డిస్కవరీ ఆఫ్ కాఫీ కాఫీ ఎలా డెస్ట్ మనం కాఫీ అలా వచ్చింది ఇప్పుడు ఆఫ్రికా నుంచి వచ్చింది ఇప్పటికీ కాఫీ తర్వాత ఎవరు పడితే వాళ్ళే తయారు చేస్తున్నారు ఇండియాలో ఇప్పుడు కాఫీ ఒడిస్సాలో కాఫీ ఉన్నది వియత్నాంలో చాలా కాఫీ ఉన్నది ఒరిజినల్గా ఆఫ్రికా ఇప్పటికీ ఆఫ్రికన్ కాఫీ ఇథియోపియన్ కాఫీ మొదలైనవి చాలా ఫేమస్ కాఫీ చాలా బాగుంటాయి సో అలాగే ఇది ఫార్మకాలజీని డెవలప్ చేయడం అనమాట ఓట్ వాళ్ళు ఎలా డెవలప్ చేసేవారంటే నేను ఏదో చిన్న వసతులనే మాట వస్తే నా ప్రజ్ఞానాన్ని మీకు చూపిస్తున్నాను ఓటు పక్క సో వాళ్ళు ఎలా డెవలప్ చేసేవారంటే ఆ హెబ్స్ తీసుకుని అప్లై చేసి తగ్గుతుందేమో చూసేవారు వాళ్ళకి ఏ హెడ్ తీసుకోవాలన్న దానికి హింటే ఉండేదంటే వీడు ఏ అవయవానికి రోగం వస్తే ఆ అవయవం యొక్క షేప్లో ఏ హెర్బ్ ఉంటే అది తీసి వాడేవారు అలాగే అంటే కాయ కాయ వీడికి ముక్కుకి రోగం వచ్చిందనుకోండి ముక్కు షేపులో ఉన్న పువ్వు కానీ కాయ కానీ ఉన్న చెట్టు అది సంపంగి అది ఆ సంపజాగం కోసి నలిపి ముక్కుకి రాగా అలా అవయవాన్ని బట్టి అవయవమును పోలి ఉన్న పువ్వు లేక కాయ ఉన్న మొక్క ఈ అవయవానికి వచ్చిన వ్యాధిని అది తగ్గిస్తుంది అని ఏదో అలాగంటే హింట్లు పెట్టుకుని ట్రయల్ అండ్ లెటర్ లాగా వాళ్ళు తయారు చేసుకున్నారు ఫార్మకాలజీల్లో డెవలప్ అయింది దాంతో ఆయుర్వేదం వాళ్ళు ఐదు హెర్బ్స్ ఒక ఒక గ్రూప్ చేశారు ఐదు కలిపి ఒక గ్రూప్ పంచ పంచానాం పూలానా సమాహార్విగు సమాసం పంచపీ త్రయాణం లోకానా సమాహారిలోకి అనేది సంఖ్యాపూర్వ ద్విగుహు సంఖ్యముడున్నటువంటి ద్విగు సమాసం సమాహార సంఖ్యాపూర్వో ద్విగుహు సమాహారమే అవుతుంది అటువంటి పంచపూలీ అది ఈ కారణంతో స్త్రీలింగ శబ్దం సమాహార దిగుతికి నీపో మేష విధించారు పంచపూలి అంటే ఒక ఒక గ్రూప్ అది ఐదు ఓషధుల యొక్క ఒక గ్రూప్ ఇప్పుడు నయ్యగ్రోధ ఔదుబర ఆశ్వత్లాక్ష ఇది ధ్వోభవతి అనో మంత్రం ఒకటి న్యగ్రోధము ఉదుంబరము ప్లక్షము రేపు రో రుంబ రౌ రౌదుబరావు అక్షమ యుద్ధం అని ఇలాగ ఇంకోహంటి నాలుగు ఇప్పుడే చెప్పాను ఆ నాలుగు కలిపి ఒక గ్రూపు అని వాళ్ళు పెట్టుకున్నారు మీరు ఇప్పుడు మీరు టెక్స్ ఆన్ అనే బోటని చూసినట్లయితే అవన్నీ కూడా ఒకే ఫ్యామిలీకి చెందినవి ఫైకస్ అనే ఫ్యామిలీకి చెందినవి ఆ నాలుగు కూడా ఇది నాలుగింటి యొక్క ఒక గ్రూపు సిమిలర్లీ ఐదింటి యొక్క ఒక గ్రూప్ ఐదు హెర్బ్స్ యొక్క ఒక గ్రూపు ఆ హెల్త్స్ అన్నీ ఒకే ఫ్యామిలీకి చెల్లి ఉండడము ఒకే ఫార్మోకలాజికల్ యాక్షన్ కలిగి ఉండడము ఇలాంటివి ఏవో పంచపూలీ ఇటువంటి పంచపూలీలు ఆయుర్వేదంలో ఎన్ని ఉన్నాయి పంచ ఉన్నాయి పంచ పంచపూల్య ఇప్పుడు పూలీ అన్నది పూలహకారాంత పుణ్యనం కానీ సమాహార బీగులో అది ఈ కారాంత ఉంది గౌరీ గౌరవ గౌర పంచపూలీ పంచపూల్యౌ పంచపూల్య ఐదు పంచపూలీలు పంచపూలీ అంటే ఏమిటి ఐదు ఓషధుల గ్రూపు పంచపంచపూల్య అంటే ఇప్పటికి ఎన్ని ఓషధులు వచ్చినట్టడికి ఇరవై ఐదు ఓషధులు అంతే అలాంటి ప్రయోగాలు ఉంటాయండి మొత్తం మీద పంచవంశతి పూలాహ ప్రతి అంటే పంచపంచపూల్యన్నారనుకోండి ఎన్ని ఓషధులను మీరు అనుకుంటారు ఇరవై ఐదు ఓషధులను అనుకోరాలి లేదు అనుకో ఐదు ఐదని అనుకుంటాం అలా అనుకుంటారా ఇరవై ఐదు అని అనుకోరు అనుకుంటారా ఇరవై ఐదు అని తెలుస్తూ ఉంటుంది కాదు ఐదు గ్రూప్స్ పొందండి ఐదు గ్రూప్సే మొత్తం మీద ఎన్నని తెలుస్తుంది ఇరవై అలాగే ఇక్కడ కూడా పంచపంచజన అంటే మా ఇరవై తత్వములు అవి మావే సాంఖ్యం తద్వతం చెప్పాను కదండి మీకు ఈ లక్షణం మీకు అంతటా కనపడుతుంది ఇప్పుడు అయ్యప్ప ఉందనుకోండి అయ్యప్ప భక్తుల్లో నాకు కనపడింది కోసం చెప్తున్నాను అంత రెండు మంది అయ్యే కాదు అయ్యప్ప ఉందనుకోండి అయ్యప్ప నన్ను అడిగారు ఒక గురుస్వామి నన్ను అడిగారు ఆ గురుస్వామి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో పెద్ద సైజు గురుస్వామి నేను ఎప్పుడో అటు వెళ్తే కాకినాడ వెళ్తే నన్ను కలవడానికి వచ్చాడు కలిసి వచ్చి అడిగాడు ఏమంటే అయ్యప్ప వేలంలో ఉందా లేదా ఎందుకంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్లో వేదానికి ప్రతిష్ట ఎక్కువ కాబట్టి అక్కడ వాళ్ళు క్వశ్చన్ చేశారు ఏమిట్రాని ఏదేదో ఈ గాలి ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవారు రా ఏదో క్వశ్చన్ చేశారు ఎవరో క్వశ్చన్ చేశారు క్వశ్చన్ చేస్తే ఎవరో పండితులు ఉంటారు అడిగారు ఈ అయ్యప్పండవో ఇది రావుడు ఏదో రాబోయే కృష్ణనేదో భారతం ఎలా ఉంది కానీ అయ్యప్ప ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవయా దీనికి ఎక్కడ ప్రమాణం లేదు అని అక్కడ పండితులు అడుగుంటారు అడుగుంటే అతను అయ్యప్ప భక్తుడు ఆల్రెడీ నవ్ హీ వాంట్స్ ఏ ప్రమాణం నా దగ్గరికి వచ్చాడు వచ్చి అయ్యప్ప వేదంలో ఉందా లేదా అన్నాడు నేనన్నా నాకెక్కడా కనపడలేదండి అని నేనన్నా అంటే నేను వేదం జరుగుతున్నానని అతనికి తెలిసి వచ్చి అడిగాడు సైకిల్ మీద వచ్చి అడిగాడు ఎక్కడ మీకు పదివేలు తొక్కుకొచ్చు అని అంటే అప్పుడు మరి శాస్త్రాంది కదా అంత శాస్త్రా జనానం అది అయ్యప్ప కాదా అని అడిగాడు అంటే మరి మీరు అలా అనుకుంటారంటే నాకేదో అభ్యంతరం లేదు కానీ అక్కడ మాత్రం అయ్యప్పగా లేదది అని చెప్పాను అంటే అర్థం ఏంటి అంటే అంతర్యామి మరి అయ్యప్ప అంతర్యామయే కదా సరే నువ్వు అలా అనుకుంటే మాకేమర్ అంతరం లేదు సో మొత్తం మీద అదుగో వేదం అశాస్త్రాపదం ఉంది అలాగే వీళ్ళు కూడా అలాగే కానీ వేదాన్ని మాత్రం పట్టుకుంటారు దేవుడి కంటే వేదానికి ప్రాముఖ్యత ఈ సమాజం అటువంటిది దేవుడు దేవుడనే ఈ మధ్యనే వచ్చింది కురము వాళ్ళు దేవుడు దేవుడని అంతలా ఉండేది కాదు ఇప్పుడు జైమిని శబరస్వామి కుమారుల పట్టు హిందూ ధర్మానికి వెన్నెముఖలాంటి వాళ్ళు వాళ్ళు మొత్తం రుచువలిజం అంతా వాళ్ళనించే పుట్టింది ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ రుచువులు జరిగినా వాళ్ళ వాళ్ళే మూల పురుషులు శబరస్వామి జైమిని కుమారుల పట్టు వాళ్ళు కూడా దేవుని లేడని చెప్పారు దేవుని మేము ఒప్పుకోమన్నాం దానికి కారణం కూడా చెప్పారు దేవుడు పేరు చెప్పి వీళ్ళు కర్తవ్య కర్మల్ని మానేస్తారు సత్యారిత్రాన్ని కూడా విడిచిపెట్టేస్తారు నామజపం చేస్తే సరిపడుతుందంటారు అంటే మీరు ధర్మాన్ని చేయక్కర్లేదు సత్కర్మల్ని అనుష్ఠించక్కర్లేదు పరోపకారం చేయనక్కర్లేదు తర్వాత సత్యము అహింసా దయ కారుణ్యము మైత్రి ఇలాంటి లక్షణాలను కూడా మీరేం ప్రాక్టీస్ చేయనక్కర్లేదు తర్వాత మితాహారము మిత భాషణము ఇలాంటి నియమాలను వీటిని పార్టీ ప్రాక్టీస్ చేయక్కర్లేదు నామము లేకపోతే అడ్డబొట్టు పెట్టేసి దేవుడు ఉన్నమ శివాయో లేకపోతే హరే రామ హరే రామ అనో అనేస్తూ ఉంటే సరిపడుతుంది చరణాగతి చేసామని చెప్పేసి ఎన్ని వేషాలైనా వేయచ్చు అని వాళ్ళు ఇవే మాటల్లో చెప్పారు వాళ్ళు కాబట్టి దేవుణ్ణి పక్కన పెట్టు నీ కర్తవ్యతనమ చెయ్యి అని వాళ్ళు వేదం అలా వాళ్ళు వేదాన్ని పట్టుకున్నారు తప్ప దేవుణ్ణి పట్టుకున్నారు వాళ్ళని అడిగారు భగవద్గీత ప్రమాణమా కాదా అని అడిగారు భగవద్గీత ప్రమాణం కాదు వేదం ప్రమాణం ఒకవేళ భగవద్గీత కనుక వేదంలో చెప్పిన దాన్ని చెప్తే భగవద్గీత కూడా ప్రమాణం వేదంలో చెప్పిన దాన్ని వేదం భగవద్గీత చెప్పకపోతే భగవద్గీత కూడా ప్రమాణం కాదు కాదు కృష్ణుడు చెప్పాడు కృష్ణుడు చెప్పినందువల్ల ఏదీ ప్రమాణం కాదు కృష్ణుడు ధర్మరాజు గారిని అబద్ధం అవదని చెప్పాడు కాబట్టి ప్రమాణం అవుతుందా అసత్యం కాబట్టి కృష్ణుడు చెప్పడం ప్రమాణం కాదు వేదంలో చెప్పింది చెప్తే చెప్తే ప్రమాణం అదే శృతేవాథం స్మృతి నన్వగచ్చత అని కాళిదాస మహాకవి కూడా రఘువంశంలో దాన్ని దృష్టాంతంగా పెట్టుకున్నాడు శృతిని స్మృతి అనుసరిస్తుంది ఆ విధంగా దిలీప మహారాజు గోవుని అనుసరించాడు అని పెట్టుకున్నాడు కాబట్టి వేదమును మీరు యాక్సెప్ట్ ప్రమాణంగా తీసుకోవాలి మీకు వేదం గురించి ఏమీ తెలియకపోయినా పర్వాలేదు మిమ్మల్ని నిలదీసివాడు ఎవడూ లేడు హిందూ సమాజంలో నిలదీయరు సరే కానీ వాడు వేదం వేదం అనుసాడు సరే కానీ కానీ ఏదో ఆలోచించినాడు కానీ ఇప్పుడు వెళ్ళి నిలదీసే అంత ఎవరికి సైలు సో మామూలుగా మేము సంస్కృతంలో దేవానాం అధిదేవ దేవాధిదేవ అని ప్రయోగాలు ఉన్నాయి ఈ మధ్యన ఒకడు దేవాదిదేవుడిని మొదలుపెట్టాడు అధి వస్తువు లేకుండగా దేవాదిదేవుడు ఆదిదేవుడు ఏదో రైని కుదిరిందని పెట్టేట తప్ప అక్కడ అర్థం చూడలేదు అది దేవాదిదేవుడు కాదు దేవాధిదేవుడు అయితే ఈ సాటర్డేస్ దేవాది దేవా అన్న మేడిట్ వెరీ పాపులర్ ఇప్పుడు నేను వచ్చి దేవాది దేవుడు అంటే నన్ను పక్కన పెట్టే అదే ముందుకు వస్తుంది లోకం అలా పోతూ ఉంటుంది మొత్తానికి వేదం అనాలి వేదం అనకపోతే వాటిని బయటికి తోసేయటం దృష్టాంతమేటి బుద్ధిజం బుద్ధిజమ్మును బయటికి తో తోసేయటం అన్నది మహా దురదృష్టం ఈ జాతికి పట్టిన పెద్ద దోషమైనటువంటి బుద్ధిజమ్మును బయటకు తోసేయటం ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ మిషనరీస్ ఈ రహస్యాన్ని వాళ్ళు పట్టుకున్నారు అయితే వాళ్ళు ఏం చేశారంటే క్రిస్టియానిటీని వేదంతో ముందు పెట్టారు బైబిల్ అని కాకుండా బైబిల్ వేదము అని పెట్టారు క్రీస్తు అని కాకుండా క్రీస్తు నారాయణుడు అని పెట్టారు తర్వాత వాళ్ళ వాళ్ళు సన్యాసం తీసుకోవడం అని పెట్టారు ఎలాగా ఫాదరీలు ఎలాగూ ఫాదరీలే పెళ్ళిళ్ళు పెట్టాకులు ఎలాగూ లేవు మండే అక్కడ ఫాదర్ అని తెల్ల వస్త్రాలు చూసుకునే బదులు ఇక్కడ శామ్యూల్ ఆనంద స్వామి శామ్యూల్ ఆనంద అని ఆయన మధురైలో పెద్ద పెద్ద సన్యాసి ఇలానే ఉంటాడు స్వామి శామ్యూల్ ఆనంద స్వామి జబో ఇంకొకటి పేరు జబియోల్ ఆనంద ఆయన సన్యాస దీక్షలు కూడా ఇస్తాయి వీళ్ళందరూ క్రీస్తుని పాటిస్తారు తర్వాత క్రీస్తు చరితం భరతనాట్య ప్రోగ్రాం ఉంటుంది క్రీస్తు చరితం భరతనాట్యం టూ అండ్ పక్కా భరతనాట్యం తర్వాత క్రీస్తు భక్తి పాటలని సంగీత కచేరీ ఉంటుంది ఏమిటి కర్ణాటక సంగీత కచేరీ క్రీస్తు భక్తి పాటలు ప్రారంభం మంగళాచరణం చేస్తాడు మంగళాచరణంలో ఓ దేవ స్వర్గమునందరలే ఓ దేవ అది మంగళాచరణం చేస్తాడు తర్వాత ఆ దేవుని పుత్రుడు కళ్యాణి రాగంలో మోహన్ రాగంలో అని పడతాడు అంతా అయిన తర్వాత మళ్ళీ మంగళాచరణం క్రీస్తుకి శుభమంగళం జయ మంగళం మాథ్యూస్కి శుభమంగళం జయ యోహానుకు శుభమంగళం జయమంగళం అంత మంగళాచరణం చేసి హారతిచ్చి అంత చేసి ఇంటికి వెళ్తాడు సో మొత్తానికి వేదాన్ని అడ్డుపెట్టుకుంటే మీరు నిలబడతారు ఈ దేశంలో వేదం కాదు అన్నారంటే ఎగిరి చెప్పాలి బుద్ధిజమే దృష్టాన్ని ఏం వెనకాల ఉండే సైకాలజీ మీకు మొత్తం మీద ఆ మంత్రం మాదే అనాలి ఏదో మంత్రాన్ని పట్టుకుని ఆ మంత్రం మాదే అంటూ ఉండాలి వీళ్ళు ఆ మంత్రాన్ని పట్టుకున్నారు పంచపంచ జనా ఎలా పంచాపంచా నీకెక్కడ నీకెల్లా చుడుపుతుందా ఆ మంత్రం అంటే ఇరవై ఐదు ఉందిగా నేతే భ్రూమో నువ్వలన ఇరవై ఈ పంచపంచ కాదు యుక్తం ఎత్ పంచపూలీ శబ్దస్ సమాహారాభిప్రాయత్వాత్ కటీతి సత్యాం భేదాకాంక్షాయాం పంచపూల్య విశేషణం చూడండి పంచపూలీ అనే మాట ప్రయోగించారు సమాహారం దానర్థం ఐదు ఓషధుల యొక్క ఒక గుంపు సమాహారము గ్రూప్ ఐదు ఓషధుల ఒక గ్రూప్ పంచపూలి అని పంచపూలి అనే అను ఉంటే కతి అనే ప్రశ్న వేస్తూ ఉండేవారు కాదు ఎన్ని కతి అంటే ఎన్ని కానీ ఏమన్నారు పంచపూల్య అన్నారు పంచపూల్య అనేప్పటికీ విని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అది గౌరీ శబ్దం వంటిది పంచపూలి పంచపూల్యం పంచపూల్య సమాసపదము బహువచనము అంటే పంచ ఐదు ఐదు ఔషధుల గ్రూప్స్ మూడు అంతకంటే ఎక్కువ ఉన్నాయనే విషయం నిర్ధారణ అయింది పంచపూల్య అంటే మూడు కానీ ఎక్కువ కానీ దాన్ని బహువచనం అంటారు అప్పుడు ఎన్నున్నాయ్ ఇటువంటి గ్రూప్స్ అని వాడికి సందేహం కలిగింది కతి అని ప్రశ్న వేసాడు ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా పంచపంచపూల్య అని సమాహారానికి విశేషణంగా పంచశబ్ద ప్రయోగాన్ని చెప్పి ఐదు గ్రూప్స్ ఉన్నాయి అని చెప్పారు అలా వచ్చింది ఆ ప్రయోగం మీ ఇరవై తత్వంలో అలా వస్తాయా మీ ఇరవై ఐదు అలా వచ్చాయా మీ ఇరవై ఐదు అలా వచ్చాయి ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఏడు ప్లస్ ఐదు ప్లస్ ఐదు అలా వచ్చాయి మీ ఇరవై ఏడు ఇరవై ఐదు పంచపంచపూల్యెవెల్లో మీ ఇరవై ఐదు కాబట్టి ఆ దృష్టాంతం మీకు అనుకూలం కాదు అలాగే పంచపంచజనా అనే దార్ష్టాంతికము మీకు అనుకూలము కాదు అకత్యాం నపంచ పంచజనా ఆదిత భేదోపాదనా కపీతి అసత్యాం భేదాకాంక్షాయా పంచపంచకరసమాహారద్వంద పంచపూల్యహ పంచపూల్యన సమాహార ద్వంద్వం సమాహార ద్విగువు సంఖ్యాపూర్వో ద్విగు సమాహారముతో అది సమాహారము అర్థముగా కలిగిన సమాసం అది కాబట్టి కతి అందులో బహువచన ప్రయోగం చేయడం చేత కతి అనే ప్రశ్న అనే ఆకాంక్ష వచ్చి అప్పుడు ఇంకో పంచం వేయాల్సి వచ్చింది ఇక్కడ పంచజనా అన్నారు ఐదుగురు జనులు ఇది సమాహారం కాదు ఐదుగురు జనులు మీ దగ్గరికి వచ్చే ఐదుగురు జనులు అంటే ఎన్ని అనే ప్రశ్న పుడుతుందో దాని నుంచి పుట్టదు ఇక్కడ ఆకాంక్ష లేదు ఐదు ఓషధుల సమాహారములు అన్నామనుకోండి వెంటనే మీరేమడుగుతారు ఎన్ని అని అడుగుతారు పంచ జనాహాలను ఐదుగురు జనులు అంటే ఏమనుకుంటారు ఐదుగురు జనులు అని పంచజనా భోజనార్థం ఆగచ్చింది అన్నారనుకోండి అంటే ఎన్ని ఎన్ని ఐదుగురు అని అడుగుతారా అడగరు ఐదుగురు వస్తున్నారేమో అని అనుకుంటారు కాబట్టి పంచపంచపూల్య దగ్గర పంచ అనే పదం కతి ప్రశ్నని బట్టి వచ్చింది ఆకాంక్ష ఉండబట్టి పంచ అనే పదం వచ్చింది ఇక్కడ అటువంటి ఆకాంక్ష లేదు పంచ వచ్చే అవకాశమే లేదు కాబట్టి పంచపంచజనా అనేదాన్ని పంచపంచపూల్య అనే ప్రయోగంతో ముడిపెట్టి అక్కడ ఇరవై ఐదు అన్నట్టుగా ఇక్కడ ఇరవై ఐదు అవుతుందనే అవకాశము లేదు అంటే వ్యాకరణ బేసిస్ మీద ఉంటుంది భాష కదా భేదాకాంక్ష ఇక్కడ లేదు భేదం అంటే సంఖ్యా అనార్థం ఎన్ని అనే ప్రశ్న సంఖ్యను ఆ సంఖ్య యొక్క ఆకాంక్షను పెట్టొస్తుంది ఆకాంక్ష అంటే ఎక్స్పెక్టెన్సీ తెలుసుకోవాలని అనిపిస్తుంది ఆ మాట విన్న వెంటనే ఎన్ని అని అలాంటి లేదు భే అన్నప్పుడు ఎన్ని పంచజనులు అనే ఆకాంక్ష లేదు కాబట్టి మళ్ళీ ఇంకో పంచ వేసి పంచపంచ జనా వేసి ఇరవై ఐదు చేసేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు ఒకవేళ ఉండే అనుకోవదీ ఇదం విశేషణం పంచసంఖ్యా భవే త్రచో దోష పోనీ ఉందనుకో ఏమిటి ఉండడం ఆకాంక్ష ఉండాలి ఉందనుకో పంచజనాహనగానే ఐదుగురు జనులు ఎలా ఐదుగురు జనులు అయినా లేకపోతే ఇలాంటి ఐదుగురు జనులు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే ఆకాంక్ష ఉందనుకో ఉందనుకో ఉందనుకొని అప్పుడు పంచాంగ తీసుకొచ్చి పెట్టాలి అలా పెట్టినా ఒకవేళ అలా అంగీకరించినా ఐదుగురు జనుల సమూహములు ఐదు అనే అర్థాన్ని తీసుకువచ్చినా ఆ అర్థములో నీ తత్వములు ఫిట్టు కావు అనే దోషాన్ని మేము ఇంతకుముందే చెప్పి ఉన్నాము ఆ దోషము నానాభావము ఐదు ఐదులు లేవు నీకు నీకు ఒకటి ఏడు ఐదు ఐదు ఐదు అలా ఏడిచింది కానీ ఐదు ఐదులు ఎక్కడున్నాయి నీకు లేవు కాబట్టి ఐదు ఐదులు ఉంది పంచపంచ జనాహలో ఐదు లేదు అక్కడ ఒకవేళ ఉంది అను అది నీకు అన్వయించటంలో పెద్ద దోషము గలదని ఇది చేరుకునే చెప్పడమైనది తస్మాత్ పంచపంచభిప్రాయం కాబట్టి పంచపంచజనా అనే మాట ఇరవై ఐదు సాంఖ్య పరిగణితములైన తత్వములను చెప్పుకోవటం కోసం వచ్చిన మంత్రము కాదు ఆ ప్రయోగము అట్టిది కాదు తీసేశారు అది మరి ఏతే ఏమిటో తర్వాత చెప్తాను ఏది కాదో చెప్పడమే ఇక్కడ ప్రధానమైన విషయం సాంఖ్యలో అది మాదే అని అది నేటి కాదు అని చెప్పడం మరైతే అది ఏమిటి తర్వాత వస్తుంది దేవిటో తర్వాత వస్తుంది ప్రస్తుతానికి అది సాంఖ్య పరిగణితమైన ఇరవై ఐదు సమాచారం కాదు అక్కడికి నానాభావాత్ అనేది వ్యాఖ్యానం అయిపోయింది ఇప్పుడు అతిరేకాఖ్య అతిరేకాచ్చ పంచవిశతి తత్వాభిప్రాయం అంటే పంచపంచజనా అనే మంత్రము అతిరేకము అనే హేతు కారణంగా అతిరేకము అనే కారణంగా సాంఖ్యులు చెప్పే ఇరవై ఐదు తత్వములను చెప్పే మంత్రము కాదు పంచవింశతి తత్వాభిప్రాయమైన మంత్రము కాదది ఎందువల్ల అతిరేకము వలన అతిరేకము అంటే ఆ మంత్రం ఇరవై చెప్పట్లేదు ఇరవై ఇంకా రెండు ఎక్స్ట్రా చెప్తావు నువ్వు ఇరవై తత్వాలు చెప్పావు ఆ మంత్రం ఇంకో రెండింటిని ఎక్స్ట్రా చెప్తావు కాబట్టి ఏదో తిన్నా లేదా కూడా ఒప్పుకున్నా ఆ మంత్రం నీకు అనుకూలించు అతిరేకోవతి ఆత్మాకాశాభ్యాం పంచవింశతి సంఖ్యాయా అదే ఇప్పుడు మళ్ళీ మంత్రం చూడాలి ఆ మంత్రం ఏమిటంటే ఎస్మిన్ పంచపంచ జనా పంచపంచజనా అంటే అర్థం ఏమిటి ఐదుగురు పంచజనులు అని అర్థం ఐదు ఐదులు ఇరవై ఐదు అని కాదు పోనీ ఒకవేళ ఐదు ఐదులు ఇరవై ఐదు చేయండి ఇంకా ఏముందా తర్వాత ఆకాశ ప్రతిష్ఠిత్యా ఉంది అండ్ ఆకాశ అంటే ఏమవుతుంది ఇరవై ఆరు అవుతుంది తమేవమన్య ఆత్మానం మళ్ళీ ఆత్మ వచ్చింది ఇరవై ఏడైంది ఆకాశము ఆత్మ ఈ రెండు ఎక్స్ట్రా వచ్చాయి మా ఇరవై ఐదు తత్వాలునే మంత్రం చెప్తూ అది ఒకవేళ పంచ పంచ ఇరవై అన్నా మీ ఇరవై ఐదు తత్వాల్ని చెప్పడం మరి ఆకాశాన్ని ఆత్మని ఎక్కడ పెడతావు ఇది అతిరేకం కదా వాళ్ళకి ఇరవై ఏడు వాళ్ళకి ఇరవై ఐదే ఉన్నాయి ఈ మంత్రం పంచ పంచ ఇరవై ఐదు అనుకున్నా ఇరవై ఏడు అయింది తప్ప ఇరవై ఐదు అవడానికి అవకాశం లేదు ఆత్మ ఆకాశముల కంటే ఆత్మ ఆకాశముల చేత ఇరవై ఐదు అధికముగా ఉంటుంది అని చేత ఆ మంత్రం మీకు చెందినది కాదు ఇక్కడ ఆత్మా ఆకాశము ఏ విధంగా చెప్పారో చూడాలి ఆత్మా తావత్ ప్రతిష్టాం ప్రతి ఆధారత్వ నిర్దిష్ట అది ఇక్కడ ఆత్మను ఎలా ప్రజెంట్ చేశారంటే చూడండి దేనియందైతే పంచజములు ఐదు ఆకాశము కూడా ప్రతిష్ఠితములై ఉన్నవో అది ఆత్మ అని చెప్పారు కాబట్టి ఇక్కడ ఆత్మను ఒక ఆధారముగా దేనికి ఆధారము ఆ ఇరవై ఐదు ప్లస్ ఆకాశము స్థిరముగా నిలుచుటకు ఒక ఆధారముగా ఇక్కడ ఆత్మని ఈ మంత్రాన్ని నిర్దేశిస్తూ ఉన్నది తర్వాత ఎస్మిన్ని సప్తమీ సూచిత్యమేవన్య ఆత్మానం ఇది ఆత్మత్వ అనుకర్షణాత్ ఇరవై ఐదు ప్లస్ ఆకాశము వీటన్నిటికీ ఆత్మని ఆధారంగా చెప్పారు అని మీరు ఎలా చెప్పగలరు అంటే చూడండి ఆ మంత్రం చూడండి ఏముంది ఎస్మిన్ దేని ఎందైతే పంచపంచజనా ఆకాశ ప్రతిష్ఠిత ఐదు పంచజనులు ఆకాశము కూడా ప్రతిష్ఠితములై ఉన్నాయో తమ్ ఆత్మానం మన్యే దానిని ఆత్మనుగా నేను తెలుసుకుంటున్నాను అన్నప్పుడు ఆ యస్మిన్ దేని దేని యస్మిన్ అంటే దేని గురించి చెప్తున్నట్టు ఆత్మ గురించి చెప్తున్నట్టు దేనియందైతే ఇప్పుడు మీరు తెలుగులో చెప్పండి దేనియందైతే పంచపంచజములు మరియు ఆకాశము ప్రతిష్ఠితములు ఉన్నాయో దానిని ఆత్మంగా భావిస్తున్నాను అన్నప్పుడు ఆ దేనియందైతే అనేది ఏమిటవుతుంది ఆత్మ అవుతుంది కాబట్టి ఎస్మిన్ అనేది సర్వనామం ప్రణవం ఒక నౌనున్నది లాసుకుంటుంది ఏ నౌను లాక్కుంటుంది ఆత్మ అనే నౌను లాసుకుంటుంది కాబట్టి ఆ ఆత్మ సప్తమే భక్తి అయింది యస్మిన్ ఆత్మ వచ్చింది ఎస్మిన్ అంటే ఎస్మిన్ ఆత్మని ఏ ఆత్మ ఏదైతే అంటే సప్తమి ఆధారాన్ని చెప్తుంది ఆధారే సప్తమి కాబట్టి ఆత్మ ఆధారమైనది వేటి ప్రతిష్టకు ఆధారమైనది వేటి ప్రతిష్ట అంటే నిలకడ నిల్లుచుట వీటి ప్రతిష్టకాధారమైనది పంచపంచ జనా ఆకాశ అని అక్కడున్న వ్యవస్థ ఓకే ఆత్మా చేతనస్పురుష ఆత్మా అంటే ఏమిటో తెలుసునండి మతానికి చైతన్యము కలిగిన ఒక తత్వము పురుషుడు మీరు ఆత్మా అంటే పరమాత్మ అనుకుంటే చేతన పూర్ణ పురుష పరమాత్మ అనొచ్చు లేదా జీవుణ్ణి మేము సెపరేట్గా చెప్తామనుకుంటే సరే కానివ్వండి చెప్పండి శిరఃపాణ్యాది తలకాయి మెడ కలవాడు చేతనుడైన వ్యక్తి ఆత్మ లేక చెప్పచ్చు అలాగ చెప్పచ్చు మొత్తానికి ఆత్మ అంటే చేతన పురుష స చ అంతర్గత ఏ వేతివ ఆధారత్వం ఆధేయత్వంచ యుజ్యతే ఇక్కడ ఆత్మా ఆకాశము అతిరేకంగా ఉన్నాయి అధికంగా ఉన్నాయి మీరు ఏం చెప్తున్నారు ఇరవై ఐదు తత్వములు అన్నారు ఏమిటా ఇరవై ఐదు తత్వములు అంటే ఒకటి ఒకటి మూల ప్రకృతి ఏడు ప్రకృతి వికృతులు పదిహేను పదిహేను ఏమిటి పదిహేను వికృతులు పదిహేను ఏడు ఇరవై రెండు ఒకటి ఇరవై మూడు మనస్సు వికృతులు అది కూడా పదహారు పదహారు వికృతులు మూడేది పదిహేను మనస్సు పదహారు పదహారు ఏడు ఇరవై మూడు ఒకటి చేతన పురుష ఆత్మ ఇరవై అది కదా మీరు చెప్పేది ఇక్కడ ఆత్మకి మీ ఆత్మకి తేడా చూసుకోండి మీ ఆత్మ ఇరవై ఐదులో ఒకటి ఇక్కడ ఈ మంత్రం చెప్తున్న ఆత్మ ఇరవై ఐదులో ఒకటి కాదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడోది అయింది అయ్యా మీ ఆత్మ ఇరవై ఐదులో ఒకటి అంటే అంతే తప్ప ఇరవై ఐదులో ఒకటి అంటే ఇరవై నాలుగింటికి అది ప్రతిష్ట ఆధారము అనే మాట ఏమీ లేదు ఆ ఇరవై నాలుగు దీన్ని ఎత్తి మీద కూర్చున్నాయన్న మాట లేదు ఇది వెళ్ళి మరో దాన్ని ఎత్తి మీద కూర్చుందన్న మాట కూడా లేదు మీరు లెక్క ఒకటి ప్రకృతి ఏడు ప్రకృతి వికృతులు పదహారు వికృతులు ఆత్మ అనే పది ఇరవై ఏడు అన్నారు దీంట్లో ఈ దే ఏది దేని మీద కూర్చుంటున్నట్టు అలాంటి మాట ఏమీ లేదు ఆత్మ మరికొన్నిటికి ఆధారమనియో లేక ఇతరములు ఆత్మకు ఆధా ఆధేయారమవుతాయి అంటే అప్పుడు ఆత్మ ఆధేయమవుతుంది అటువంటి ప్రసక్తే లేదు అది మీ ఇరవై ఈ మంత్రం దగ్గరికి ఇక్కడ ఎలా ఉంది ఆత్మ ఆ ఇరవై ఐదులో లేదు ఇరవై ఐదు బయట ఉంది ఇరవై ఐదు అని నువ్వంటున్నావు మేమంటలేదు మేము పంచజనులు పంచనే అంటున్నాను బట్ స్టిల్ నువ్వన్న ఇరవై ఐదు అని అన్నప్పటికీ భవదపి అంటే భవత్ అపి అలాగే అనుకున్నప్పటికీ ఈ ఆత్మ ఇరవై ఐదులో లేదు పైగా ఇరవై ఆరుంది ఆ ఇరవై కలిసి ఆత్మని అధిష్టానంగా చేసుకుంటున్నాయనే మాట ఒకటి కాబట్టి ఈ మంత్రం నీకెలా ఉపయోగపడుతుంది ఇంకేదో ముక్క పట్టుకుని అలా మనం లాగేసుకోవటం కదా మీకు ఎలా ఉపయోగపడుతుంది ఇది ఎలాగ ఉందంటే అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అనే బృహదారం మంత్రము మా బైబిల్ని సమర్థిస్తుంది అన్నట్టుంది అంటూ బైబిల్ ఎక్కడుంది అంటూ బైబిల్ ఎక్కడుంది కాదు అసత్తు నుంచి సత్తు అంటే క్రైస్తు ఎక్కడున్నక్కడ అసత్తు నుంచి సత్తు కంటే క్రైస్తం ఉందా లేదుగా ఆరణ్యంగా అండగోలుగా చెప్పడం చాలా తప్పదు అలా అలా చెప్తారు తమిళనాడులో ఉంది ఈ వాదం అర్థాంతర పరిగ్రహే తత్వసంఖ్యాతిరేక సిద్ధాంత విరుద్ధత్వసేత సపోజ్ చూస్తే ఇక్కడ ఆత్మ సమేవమన్య ఆత్మానం అని ఆత్మ మా ఆత్మ కాదు అది వేరే అన్నమన్నానుకో ఓకే అప్పుడు ఏమవుతుంది మీ ఆత్మ ఇరవై ఐదులో ఉంటుంది ఈ బయట చెప్పిన ఈ ఆత్మ వేరే మరొక ఆత్మ అన్నప్పటికీ అలాగే నువ్వు సర్దుబాటు చేసినా మీ ఇరవై ఐదు సంఖ్యకి శాంక్టీ పోతుంది ఎందుకంటే ఇరవై ప్లస్ ఆకాశము ప్లస్ ఇంకొక ఆత్మ ఆ ఇరవై ఐదులో ఒక ఆత్మ ఉన్నది ఇంకొక బయట ఇంకొక వేరే ఆత్మ అప్పుడు ఇరవై ఏడు తత్వాలు వస్తాయి ఇంక్లూడింగ్ ఆత్మ ప్లస్ ఆకాశ ప్లస్ అనదర్ కైండ్ ఆఫ్ ఆత్మ ఇరవై వస్తాయి ఇరవై అనే సంఖ్య సాంఖ్యశాస్త్రంలో ఇట్ ఈజ్ ఎన్ ఇట్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ ఇరవై అనే మాట ఎక్కడ వాళ్ళకి లేదు అంటే మరి మీ వేదాంతం ఇరవై ఏడు మేము ఇరవై ఏడు అంటం లేదు కదా మేము ఇరవై ఏడు అంటం లేదు కదా నువ్వు ఇరవై ఐదు ఇరవై తప్ప మేము ఇరవై ఏడు మేము అసలు ఈ కౌంటులు చేయమే ఈ సంఖ్యాగోళ అంతా సాంఖ్యులే కాబట్టి సిద్ధాంత విరోధం వస్తుంది మీ సిద్ధాంతాన్ని మీరే కాదన్నట్టు అవుతుంది తథ ఆకాశ్చ ప్రతిష్ఠిత ఇతి ఆకాశస్యాపి పంచవింశత అంతర్గతస్ నా పృథకుపాదానం న్యాయం అది ఆత్మవిచారమైనది ఇంకా ఆకాశం ఇప్పుడు మీరు చెప్పిన ఇరవై ఐదులో ఆకాశం ఇంక్లూడెడ్ ఆ ఇరవై ఐదులోనూ ఒక ప్రకృతి ఏడు ప్రకృతి వికృతులు పదహారు వికృతులలో ఆకాశం ఉంటుంది సూక్ష్మభూతాల్లో ఆకాశం ఉంటుంది ఇరవై ఐదులో ఆకాశాన్ని చెప్పి మళ్ళీ ఇరవై ఆరవద ఆకాశము అని మళ్ళీ సెపరేట్గా చెప్పడము యుక్తియుక్తము కాద ఇప్పుడు భోజనాన్ని పది మందిని పిలిచి ఆ పది మందిలో ఒకటి రెండుసార్లు లెక్క పెడతానంటే అది ఎక్కడ మాటది అలా అర్థాంతర పరిగ్రహేచం దూషణం ఏమంటే ఆత్మ ఇరవై ఐదులో ఇంక్లూడ్ అయిపోయి మళ్ళీ వేరే ఇంకో ఆత్మని చెప్పారంటే ఈ ఆత్మ వీరు ఆత్మ వేరు ఆకాశం ఇరవై ఐదులో ఇంక్లూడ్ అయిపోయింది మళ్ళీ బయట ఇంకో ఆకాశం కనపడుతోందంటే ఆ ఆకాశం వేరు ఇంకొక ఆకాశం వేరు అని వేరే అర్థాన్ని మీరు స్వీకరిస్తే ఈ సమస్యని పరిష్కరించటం కోసం ఆకాశానికి అర్థం వేరే చెప్పాలి మీకు అర్థమైందా అసలు మరి అలా స్వీకరిస్తే అప్పుడేమవుతుంది ఇరవై ఐదు ప్లస్ వన్ ప్లస్ అనే దోషం నువ్వు ఎలా 27 తప్పించుకోలేవు ఇరవై ఏడు కాదండి ఆకాశము ఆత్మ ఆల్రెడీ ఇంక్లూడెడ్ అన్నట్లయితే ఆల్రెడీ ఇంక్లూడెడ్ వాటిని మళ్ళీ వేరే చెప్పడదు ఎందుకు కాదండి వేరే చెప్పారు కాబట్టి అవి స్పెషల్గా ఇది కోరునున్నాయి అంటే నీ ఇరవై ఏడు సంఖ్య ఎగిటి చక్కపోతుంది అది ఇరవై ఐదు సంఖ్య నిలబడదు ఇరవై ఏడులో పడతావు వెళ్ళి ఏ రకంగా చూసుకున్నా ఈ మంత్రము నీకు చెందినది కాదు కథంచ సంఖ్యామాత్రశ్రవణే సతి అశ్రుతాం పంచవింశతి తత్వా ఉపసంగ్రహ ప్రతీయేత ఇంకా అసలు మౌలికమైన ప్రశ్నను ఒక నచ్చుతున్నారు ఎర్రతలపాగా అన్న సామెత పనికిరాదు ఎర్రతలపాగా న్యాయాన్ని నువ్వు పెట్టకూడదు ఎర్రతలపాగా న్యాయం అంటే ఏమిటి మావాడు వాడు ఎతలపాగా చుట్టుకుని వీధిలోకి వెళ్ళాడు సంతకి వెళ్ళి సంత లేక మేళాకి వెళ్ళాడు కాబట్టి మేళాలో ఎతలపాగా వాడు ఎవరుంటే వాడు మా అది అదే న్యాయం అది అది పనికి ఇక్కడ మంత్రంలో ఏముంది పంచ పంచ పంచ పంచ జనా ఆకాశ ఇంకా పూర్తిగా చదవకుండానే అదుగో ఆ మంత్రం మాది ఎందుకురా ఐదు ఐదులు ఇరవై ఐదు అంతేనా ఇంకేమన్నా ఆ ఇరవై ఐదు ఏటేటిని ఇరవై ఐదు అంటున్నాడు ఆ అంటున్న ఇరవై ఐదు ఆ లిస్టును మీరు పెట్టుకున్న లిస్టు ఒకటేనా డిఫరెంటా అసలు మీరు అనుకుంటున్న తత్వాలు కాదేమో అదేదో మదొకటేదో అవి ఉండొచ్చు అసలు అదేమీ చూసుకోకుండా ఇరవై ఐదు అంటున్నాడు రోజు వీడు కాబట్టి ఈ మంత్రం మనదే అని కేవలము సంఖ్య విన్నంత మాత్రాన మీరు చెప్పిన తత్వాలే అక్కడ చెప్పబడుతున్నాయని నీకు వెళ్ళాలనిపించింది అసలు సపోజ్ ఎక్కడో ఇరవై అనే మాట వినబడితే అది ఇంకా వాళ్ళందరూ సంఖ్యలే ఇరవై అనే సంఖ్య చెప్పిన వాళ్ళందరూ సాంఖ్యులైపోతారా తర్వాత ఆ ఇరవై మీ తత్వాలనే చెప్తుందని ఎందుకు అనుకుంటున్నాను మేబీ సంథింగ్ ఎల్స్ ఈస్ బీన్ టాక్డ్ అబౌట్ నీకు ఆ మంత్రం మీద అనుకోవడానికి హేతు ఏమిటి సంఖ్య ఇరవై ఐదు అనే నెంబర్ తప్ప ఇంకా ఏది నీకు హేతు అక్కర్లేదనమాట తర్వాత మీ ఇరవై ఐదు జనాహని ఎలా అవుతుంది అసలు జనశబ్దాన్ని ఎప్పుడైనా పరిశీలించేవా అక్కడ పంచ పంచ అనగానే పరిగెత్తుకు మంత్రమే కానీ ఏమిటి